్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు సాయంత్రకాల పుస్తకాయపు ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మనము ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాము మనోజ్ బ్రదర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా సుప్రభ పర్శున దేవ ఇజ్రా మహాదేవ గొప్ప దేవ్రహ్ సాకుల దేవ ఇది చూడలేకున్నాను మాకు ఆ కలవరిస్తుల ప్రభా మా పాప మా శాప మా రోగలు భరించి మన్నాని జయించి విజయం పొంది విజయం పొంది నా దైవానికి శృతం దీవానికి స్థితం మీ ప్రేమని తొగ్గు పొంది మీ ప్రేమ కుమ్మనించండి ఆత్మ కుమ్మించండి రాణి బిళ్ళని నడిపించండి వాక్య నడిపించండి నా దైవానికి శృతం నాకు పొంది ఆత్మీల బల నా దీవా తీసి దయాల కాల్చి చీక శక్తి దయ్యా దురాత్మని ఏ శెక్కిస్తున్నాను పాతలా పండిస్తున్నాను దయ్యాల ఆట మీరేం నడిపించామని మీరేం మాయింపున్న మనీ మా ప్రసం దీపాస్టర్ అభిని పాడమనండి నయా నయా జీవను మేరా ప్రభు ఈషు మసీమే సదా నయా నయా జీవను మేరా ప్రభు ఈషు మసీమే సదా ఆనంద మేరా షు మసీ సదా ఆనంద ఆనంద మసి సదా నయా నయా జీవన మరా ప్రభు ఈశు మసీ సదా నయా నయా జీవన మరా ప్రభు ఈశు మసా పాప మోగ చంగ జీవన ముక్తి ఓ నీవన్విత్ర ఆత్మా పాప మ రమిట రోగ చంగ ఈశు మే అనంత జీవన ముక్తి ఓ నీవన పవేత్రు ఆత్మా జీవన మేరా ప్రభు ఈశు మసా నయా నయా జీవన మేరా ప్రభు ఈశు మసీ మదా శాంతి దేగా ఈశు జీవన దేగా ఈశు విజయ ఆవో అమ్ మికర బే శాంతిత జీవన్ సదా విజయ ఆవో అమ్ మిల్ హోజన సబ్కో బే నయ నయ జీవన్ మేరా ప్రభు ఈశు మసీ మే సదా నయ నయ జీవన్ మేరా ప్రభు ఈశు మసీ మే సదా ఆనంద ఆనందర్షోదర వు దేవాలైన ఇస్రాయిల్ గొప్ప తండ్రి ఈ కృతిగ్ఞతలు ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రభా ఇంటికి చేరుస్తున్నందుకు నీకు ఎంతో బాగా అన్నైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మేము ఇంకా ఎక్కడ తగ్గిపోతున్నామో చూపించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఇంకేమైనా ఆయస్కారం ఏంటంటే చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం పొందాలా ప్రభావ ఈ సాయంత్రం సమయంలో నైనా మీ దగ్గరికి వచ్చినవన్నీ ఇవ్వండి మీరు తోసి కాబట్టి నేను మీ సహాయం మాకు మీ గ్రూపా మెంబర్ గ్రూపా మాకు చివరి వరకు తండ్రి మీ యొక్క రక్షణ ప్రణాళికల మీరు ముందులాగానే సహాయపడండి మరి విశేషంగా ప్రభు మీ యొక్క అనాది సంకల్పంలో మా పాత్ర ఏందో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఎవరు కూడా నిర్వర్తించని ఆ యొక్క పాత్ర నాకు అనుగ్రహించమని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు ఏ రీతిగా తండ్రి మనుషులని తను మళ్ళీ మీద ఏ రీతిగా వారిని తనుమల్ మనుషులను పట్టు జలర్లుగా తయారు చేయాలా ఎందుకంటే మీరు వచ్చిందే అందు నిమిత్తమై కానీ మాకు కూడా అదే పని అప్పగించినారు నైనా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వాడిని శిష్యులుగా చేయమన్నారు కాబట్టినైనా అటువంటి సేవా పరిచర్యలో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అవును ప్రభావ ఇంతకాలం మీరు నడిపించినారు మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకొని ఈ సాయంత్రం స్థానం అతను మాట్లాడండి మా జీవితాలు చేయండి మరోసారి మీకు సంపూర్ణంగా మేము సమర్పించుకుంటుండగా మమ్మల్ని అందరినీ మీ మహిమాట నడిపించుకోమన్నారు ఏసీ క్రీస్తు పరుషుధరామ ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం బబులోని అని తెలుగు అకరంగా బబులోనిలో కాబట్టి సంబంధించిన విషయాలు మనం అది కొన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న బబులోని యొక్క మహావేష అన్న వాక్యం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ఇది బహు కఠినమైన బోధ దీన్ని సహించేది క్రైస్తవ జీవితం ఎందుకంటే క్రైస్తవ జీవితమే మహావేశగా తయారైందండి అని చెప్తే ఎవరు స్వీకరించారు మీ బోధను ఇప్పుడు నీ క్రైస్తారు ఇది ఆపాద బోధ వీరి దయంలో పోదా వీరి గురుతంలో పోదని ఉల్టా మన మీద నేరాలు మోపుతారన్న కాబట్టి ఇది ఆత్మీయంగా ఎదిగిన వారికి తప్ప ఎవరికి ఇవి అర్థం కావు అది విశేషంగా ఆత్మీయులు పాత పిండి పాత పిండి ఇంకా ఉంటది కాబట్టి వారి పిండి మంచి ముద్ర అయినా కానీ ఆ పిండిని కలిపిన పిండితో పోలి ఉందన్న క్రైస్తవ జీవితం గురించి మనం మన ప్రభు ఉపాధి రితిగా మనం చూసినాం కదా గతంలో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండి అంటే మూడు కొలతలవి అది మంచి పిండిని మొదట కానీ అంతకుముందు దాచిపెట్టుకున్న పాపపు జీవితం తిరిగి రప్పించుకున్నది దాన్ని వలన తన పరిచితమైన జీవితం వల్ల తిరిగి అపవిత్రంగా అయినట్లు మనం చూపిస్తాం వాయిస్ బ్రేక్ అయిందన్నాము పోలలో ఆత్మ ఫలాలు కనిపించాయి ఎందుకంటే నిజంగా రక్షణ అనుభవం పొంది ప్రభు మార్గంలో జీవించే వారికి వారి జీవితంలో ఆ ఫలం కనిపిస్తూ ఉంటుంది కానీ వారి జీవితంలో ఫలం లేదు ఈరోజు మనం చూస్తాం ఎక్కడ చూసినా అలజేడి మతపరమైన జీవితంలో అల్లకల్ల పెద్దలు కొట్టాడుకోవడము మాస్టర్లు కొట్టాడుకోవడము ధన వ్యామోహము మంచబొంది ధనము అన్ని దొంగ లెక్కలు ఎక్కడ చూసిన కాబట్టి ఎంతో భక్తి సేతలతో మనుషులు కానుకలు తీసుకొస్తారు కానీ ఆ కానుకలు నిజంగా సేవా పరిచయ కొరకు వాడబడుతున్నాయంటే బహు కష్టం నేను గతంలో చూపించిన నిర్గమ్మ కాండంలోనే కానీ జీతోపదేశ కాండంలో ముఖ్యంగా యొక్క భాగంలో ఏ రీతిగా దేవుని పరిచయకులకు వాడపడాలని జనరల్ గా ఏ చర్చ పాటించదు నాకు తెలుసు పాటించండి వచ్చేమో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నోటికి ఒక్కరిద్దరు చర్చస్ కానీ జనరల్ గా దేశ ప్రభు నమ్ముకున్నామని చెప్తారు కానీ ఆయన ప్రకారంగా జీవించలేని సిద్ధిలో ఉన్నారు పాపప్పు జీవితాన్ని తెచ్చి పెడతారు కానీ తిరిగి పాపంలో కూర్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళు ఇంకా అపవిత్రతను నేను జీవిస్తున్నారు అనే ఆచారబద్ధమైన జీవితం ముఖ్యంగా పద్దెనిమిదవ అధ్యాయంలో మనం ఏం చేస్తామంటే పొబ్లో ఉన్న విధానం ఎట్లా ఉందని సార్ చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో కాబట్టి పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ముఖ్యంగా మతపరమైన జీవితం ఏ రీతిగా ఉందని అది అక్కడ పబ్బులో జీవన విధానము విగ్రహారంతో కూడింది అయితే చాలామంది అంటారు నేను విగ్రహాలు పెట్టుకోం కదా విగ్రహాలు పూజించాను కదా అంటారు కానీ పాతవీ కృష్ణ సమస్తం కృతమైనవి విగ్రహారాధన కూడా కృతవైపోయిందా ఏ రిజిట్గా కృతమైందంటే మనకు తెలుసు పండుగలను నియామక దినములను ఉత్సవ కాలంలో సమస్తలను ఆచరిస్తుందని పౌలు కలిసి రాష్ట్ర పత్రికలు చూపిస్తా ఉన్నాడు కాబట్టి విగ్రహారాధన కూడా అది ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని మనం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ కాబట్టి తక్కువ పద్దెనిమిదో అధ్యాయం పఠన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చంద్రశేఖర్ బ్రదర్ వాయిస్ బ్రేక్ పఠన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మూడవ వర్షం నుంచి ఏలైనాగా సమస్తమైన జనులు మహోద్రేకంతో కూడిన దాన్ని వ్యభిచార మధ్యంలో త్రాగి పడిపోయి కాబట్టి మనకు తెలిసిన రెండు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి వ్యవిచారము మద్యం కాబట్టి వివిచారము అంటే విగ్రహారధన మద్యము అంటే అబద్ధమైన అంటే లేక అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అన్నట్టు తాజా మన్న తాజా నీళ్ళతో పోల్చబడింది లేక తాజా ద్రాక్షరసంతో పోల్చబడింది ద్రాక్షరసం పోలిసిపోతేనే మద్యం అవుతుంది కాబట్టి వీళ్ళు మద్యము త్రాగి పడిపోయినారంటే అబద్ధ మత్తులైపోయి పునికి నిద్రిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు తర్వాత ఇక్కడ మనం చూసినాం భూ రాజులు అన్నప్పుడు ఖచ్చితంగా పూర్ రాజులు నేను నిన్నసార్లు చూపించిన వాక్యం రకర్ గ్రంథంలో పూర్ రాజులు దానితో అంటే వాళ్ళు కూడా పూర్ అంటే సేవా జీవన విధానంలో ఆ యొక్క మతపరమైన జీవితంతో సమాధాన పడింద్రు అన్నట్టు వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఉదాహరణకి పోయిన వారం వరకు నేను చూపించిన క్రైస్తవ జీవితము ముఖ్యంగా ఈ పండుగలకు సంబంధించిన బోధలు ద ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని ఆ లాంగ్ రికార్డింగ్స్ అనేవి క్లుప్తంగా మీకు చూపించిన పోయిన వారము తమ్మూ దేవత చెట్టు క్రిస్మస్ ట్రీ ఎన్నో సంవత్సరాల క్రితమై అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది అది దాని తర్వాత ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ గురించి నేను చూపించిన దేవునికి ఏ రీతిగా వీరు కోపం పుట్టిస్తారని ఆయన సృష్టిని పూజించడం వల్ల ఆయనకి కోపం అన్నట్టు అయితే క్రైస్తవ జీవితంలో ఇది అధికమైపోయిందనేది మనము ఈ వాక్యాల నుంచి నేర్చుకుంటా ఉంటాం ముఖ్యంగా భూలోకమందరి వర్తకులు దాని సుభ సుఖభోగములందరూ ధనవంతులు అంటే క్రిస్టియన్స్ చేసే ఫెస్టివల్స్ ద్వారా వారి ఫెస్టివల్స్ వారి జీవన శైలి ద్వారా ఈ బిజినెస్ ఈ లోకస్థులందరూ బహుగా బిజినెస్ సంపాదించుకుంటున్నారు ఒక నేను రికార్డింగ్ కేవలం ఒక క్యాలిఫోర్నియా సిటీ న్యూయార్క్ సిటీ ఇవన్నీ మీద కదా అమెరికాలో ఒక సిటీలో దగ్గర దగ్గర లక్షల చెట్లు కూడా నరికి వేస్తారట క్రిస్మస్ పండగ ఎందుకంటే వీళ్ళకి ఫ్రెష్ ట్రీలు కావాలా ముక్కు పెట్టుకుంటే అది తెలిసిపోతుంది కదా వాసన ఫ్రెష్ ట్రీనా కదా అని కాబట్టి ఈ ఫ్రెష్ ట్రీలని వాటన్నిటిని నరికేసి తీసుకొస్తే మళ్ళీ వాతావరణ కాలుష్యం ఎక్కువగా అయిపో అయిపోతుంది ఈరోజు జరుగుతుంది అది ఎట్లు కొట్టేయడం వాతావరణ కాలుష్యం ఎక్కువ అయిపోతుంది మనం సాధారణంగా అణిలని క్లెయిమ్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ క్రైస్తవుల గురించి మనం చెప్తున్నాం ఒక్క పండుగ రోజు ఒక్క సిటీలో యాభై లక్షల చెట్లు నరికేస్తారంటే ప్రపంచమంతటా జరిగే ఈ పండుగలో ఎన్ని చెట్లు నరికేస్తారు అదే దేవునికి విరుద్ధం కదా ప్రకృతికి విరుద్ధం అది కూడా సృష్టింలోని ఒక భాగమే అది కూడా విమోచనం కొరకు ఎదురు చూస్తూ ఉంది సృష్టి అంతా ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ఉంది మన దేవుని కుమారుల ప్రత్యక్షత పేరు ఎప్పుడు నన్ను వీళ్ళు విమోచిస్తారా అని ఎదురు చూస్తా సృష్టి అంతా కానీ మన జీవనం ఎట్లా ఉందంటే వీటన్నిటిని సమర్థించుకుంటున్నాం అందరికీ భూరాజులు ఈ లోకస్తులు భూ అంటే ఈ లోకంలో బిజినెస్ చేసే వాళ్ళందరూ ఈ యొక్క మతపరమైన క్రైస్తవ జీవితం మీద ఎంతో బిజినెస్ చేసుకుంటున్నారు ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు సడన్లీ ఇది బిజినెస్ ఎండ్ అయిపోతే ఏముంటే ఒక్కొక్కటి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు క్రిస్మస్ ట్రీలే కాదు సరే ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ గురించి సంబర్ వాకింగ్ రిపీచ్ నేను కేక్స్ హయ్యస్ట్ టీస్ ఆఫ్ టన్స్ టన్స్ కేకులు అమ్మడిపోతాయి ఈ సీజన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది అది డిసెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే అవి జనవరి ఆల్మోస్ట్ వన్ మంత్ పోతుంది అది జనవరి ప్రపంచమంతటా కేక్ అంతగా అమ్మడిపోతూ ఉంటాయి చాలా మంది ఏమంటారంటే తప్పేముంది అంటారు అంటే సమ్మర్థించుకుంటున్నాడు అంటే వాళ్ళకి దురద అన్నట్టు చెవులు దురదగన్నట్టు ఈ వాక్యాలు ఎప్పటికీ వినలేరన్నట్టు నా బాధ ఒకటి ఏంటంటే ఈ వాక్యాన్ని స్వీకరించిన పాస్టర్స్ దాన్ని ధృవీకరించారు చివరికి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ప్రకటించిన పాస్టర్లు దాన్ని ధృవీకరించి సమర్థించుకున్నారో వారు ఎంతగా మారిపోయినారో చూడు ఒకప్పుడు పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉన్న సంఘాలు ఈరోజు ఎందుకు అవి అపవిత్రంగా వివిత్రంగా తెరైనయంటే ఆ రోజు ఉన్న వాక్యాన్ని తృణీకరించినాయి వాళ్ళ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని త్రుణీకరించినాయి కాబట్టి ఇప్పుడు అవి వ్యభికారంలో జీవిస్తున్నాయి అన్న విషయాన్ని ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటాం మనం పరిశుద్ధంగానే కనిపిస్తారు బయటికి భక్తి ఉపాసాలు ఉంటాయి కానీ పండగలు నిజంగా వాళ్ళు ఏందో తెలిసిపోతున్నారు ఇది మతపరమైన జీవితం అంటే కాబట్టి దీన్ని మనం ఏ రీతిగా స్వీకరిస్తాం ఈ వాక్యాలని ఆకాశ వాళ్ళు కేక్స్ అర్పించని మనం పోయిన చూస్తేనే he offered cakes to the queen of heavenets tarvatha a roopa devata nakshatram aa vaakyame actually nenu meetho lesi spashthanalu effort cheyanu kaani kuda la time ichaga theesukottu ga rendu cha chudandi apostala karyamu apostala karyamu eedho vasal tho stephen samanchani vithil ikkada villu ee yajakulu 70 mandi villa di nimhanshari din antaru english lo అంటే డెబ్బై మంది వాళ్ళది కమిటీ అన్నట్టు అది ఈ యూదులకు ఆ డెబ్బై మంది కమిటీ కూర్చొనే తీర్మానిస్తారు అన్నట్టు న్యాయం అయితే వీళ్ళు సెషన్ని అక్కడికి పట్టుకొచ్చిండ్రు వీళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమడుతున్నారు చూడండి మొదటి వచ్చినాం ప్రధాన యాజకుడు ఈ మాటలు విని నిజమేనా అని అడిగాను అందుకు సెషన్ శఫిన్ ఇప్పుడు చూడండి ఆయన ఆరంభంలో ఎంతో ప్రేమతో మర్యాదతోనే మాట్లాడండు కానీ కొంచెం క్రిందికి పోయేటప్పటికి ఎక్కలేని ద్వేషము అతని నుంచి వచ్చేసింది చూడండి సహోదరులారా అని ఆరాధిస్తున్నాడు తర్వాత తండ్రులారా అని ఆరాధిస్తున్నాడు వీణుడి సహోదరులారా తండ్రులారా అని అంటున్నాడు అంటే ఎట్లుంటుందంటే సాధారణంగా ఈ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని తండ్రులని పిలువకపోతే వాళ్ళకి నచ్చదు అయ్యగారు అనకపోతే నచ్చదు అన్నట్టు కాస్త అంటే కొంచెం డిస్టర్బ్ అవుతారు అన్నట్టు ఈ రోజు కూడా నేను ఎన్ని ప్రాంతాల్లో వెళ్ళిపోతాను కదా ఇప్పుడు నాతో పాటులందరూ అయ్య గారు పాస్టర్ గారు అని పిలుస్తారు నేనేమో బ్రదర్ అంటుంది డిఫరెన్స్ ఉంటది కదా అయితే ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్న విధానంలో చూడండి మన పిత్రుడైన అబ్రహాము హారనులో కాపురం ఉండక మునుకు మెసపోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు కృష్ణింపు బాబు దేశం నాకు రమ్మని అర్థంతో చెప్పాను కాబట్టి మెసపోసామియా అంటే అది కల్దియా ప్రాంతము కల్దియా దేశం అప్పట్లో ఈరోజు దానికి ఇరాన్ ఇరాక్ అనే పేర్లు రెండుగా విభజింపబడినయి అవి ఆ ప్రాంతం కాబట్టి పూర్వము అది మెసపోసామియా ఈరోజు అది ఇరాన్ ఇరాక్ అంటే ఇవి కూడా బబులోనే అన్నట్టు కాబట్టి అప్పుడు కల్దీయుల దేశంను విడిచిపోయి కారాణిలో కాపురం ఉండాను అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు ఈ దేశం అందు దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను చూడండి నేను ఎక్కువ పర్యాలు మీకు చూపిస్తా ఉంటాను నిన్న మొన్నటి దినం కూడా నేను హాస్టల్ హాస్టల్స్ ఇదే సవాల్ చేసిన నిన్ను ఎవడు సేవ గెలిచిండు మొత్తం నిర్మాణం ఇష్టాడు ఇప్పటి నవరు ద నువ్వు నీ నీకు దర్శరీతిగా దేవుడు కలిసి మాట్లాడిండ ఆయన స్వరం విన్నావా నువ్వు ఏ రీతిగా లేక నీకు కలొచ్చిందా నువ్వు సేవ చేయని పిలిచిందా దేవుడు తొంభై ఐదు పర్సెంట్ సేవకులు ఈరోజు లేకపోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కావచ్చు రెండింటి సేవకులు ఆసక్తితో సేవ చేస్తారంటే ఆశతో సేవ చేస్తారు వాళ్ళంతటా వాళ్ళు తీర్మానించుకొని సేవ చేస్తారు నేను సమర్పించుకునే సేవకంటే చేస్తారు కానీ అదొక విధానమైన సేవనే తప్పు లేదు కానీ దేవుడు ప్రత్యేకంగా నిన్ను పిలిచి సేవకు పిలిపిస్తే ఏమైతే జరుతా ఆ సేవలో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి ప్రసక్తలు జరుగుతూ ఉంటాయి కార్యాలు విశేషాలు ఉంటాయి లేకపోతే నీ ఆసక్తితో నువ్వు సేవ చేస్తున్నావు కానీ దేవుడు నిన్ను సేవకు పిలవలే అనంత మాత్రాన్ని నన్ను దేవ సేవకు నీకు నేను ఎందుకంటే కేతురాశ పత్రిక చూసిన చేసిన దేవుడు కానీ ప్రతి ఒక్కరిని స్పెషల్గా పిలవలే బైబుల్ అంతటా మనం చూస్తాం స్పెషల్గా పిలిచిన వారిని దేవుడు విశేషంగా సేవలో నడిపించాడు అంటే ఆయన అంతే ఎందుకు పిలిచాడంటే నాకు తెలియదు ఈరోజు కూడా నేను యాకోబుని ప్రేమించింది ఏషవుని ద్వేషించిచ్చింది అంటే నాకు ఈరోజు అర్థం కాదు నేను దేవుడు ఆయన ఇష్టం లేదు యాకోని ఎందుకు స్పెషల్గా ఆయన పక్కపాతి అంటే మళ్ళా కాదంటాడు యాకబుని ఎందుకు ప్రేమించండు ఏషావుని ఎందుకు దేవిని ద్వేషించిండు ఈ వాక్యం మనం ఎక్కడ చూస్తున్నాను సత్య నిబంధనకు వస్తే చూస్తున్నాం అంటే పాత నిబంధనలు ఏమో జరిగినట్టే కదా యాకబు విషయంలో కొద్దికి తినిపిస్తే యాకబు ఏమైనా తప్పు తీసుకుంటా తండ్రి కొరకు వేటాడి మాంసం తీసుకొచ్చిండు తండ్రికి తినిపించాలని చేశావు కానీ ఏమైంది యాకబు మోసం చేత తల్లి ప్రోత్సహ ప్రేరేపించడం వలన ఆమె ప్రోత్ చేత ఆయన ప్రోత్సహించిండు తల్లి తండ్రిని అంటే యాకబు కూడా తప్పు కదా తండ్రి తల్లి ప్రోత్సహించింది కదా అంటే తల్లి కూడా వ్యత్యాసం చూపిస్తుంది సాధారణంగా తల్లికి పెద్ద కోరే ఇష్టం ఉంటుంది కానీ ఇక్కడ చిన్న కోసం ఎందుకు చూపిస్తున్నాను అన్ని ఇవన్నీ వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఆ రీతికి చేయడం వల్ల ఆశ్రదం దొంగిలించినంత మాత్రం ఆశ్రయాలు ఎప్పుడు నెరవేరవు రానే రావాలంటే ప్రభువు నోటి నుంచి రావాల్సి వస్తుంది అందుకు యాకబు పెనుకురాల్సి వచ్చింది తుంటి త్యాగం చేయాల్సి వచ్చింది అంటే శక్తికి సాదృశ్యం నిబలానికి సాదృశ్యం నీ సశక్తి మీద ఆధారపడి సంపాదించుకోవాలనుకుంటే రానేకి రాదు అనేది అక్కడ చూపిస్తా ఉండే కాబట్టి అబ్రాహ్మని పిలిచిండు దేవుడు ఆయన స్వరం విన్నాడు కాబట్టి ఈ నేను మొన్న తిన్నా అదే వాళ్ళకి అడిగిన దేవుడు నిజంగా నిన్ను సేవకు పిలిచిందా ఆయన స్వరం విన్నావా ఆయనను ముఖముఖిగా చూసినావా ఎవ్వరు చూడలేదు అక్కడ చిత్తవైపోయే బాల నేనంటే ఏంటంటే మీరు మీరు ఇంత ఆసక్తితో సేవకు వచ్చారంటే ఏదో రూపకంగా దేవుడు మిమ్మల్ని పిలిపించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒక కా తిరిగి మీరు ప్రార్థనలకు ఒక కనీసం ఒక ఆరు గంటలు ప్రార్థనలు చూపిస్తాడు ఓకేనా అరగంట ఆయన తిరిగి చూపిస్తుంటారు నేను ఎప్పుడు పిలిపిన సేవకు ఆయన సేవకు విలువలేదు నీ హృదయానుసారంగా నీ ఇష్టంతో నువ్వు తీర్మానం సేవ చేస్తున్నావు అది ఆమోదించబడలాగా ప్రార్థన చేసుకోమని లేకుంటే కార్యం తిరగవు ఎక్కడైనా గోంగల అక్కడే ఉన్నట్టు నీ సేవ నీ సంఘం ఉండిపోతుందండి సేవ నీ సంఘం విశేషంగా అభివృద్ధి పొందాలంటే మటు ఆయన పిలిపి నీ పుండాలా ఆయన స్వరం నువ్వు వినాలా లేక ఆయన కళల రూపంగా మాట్లాడే గొప్ప దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడే గొప్ప ఆయన స్వరం వినిపిస్తుంది సమీల్ని పిలిచిండు కదా ఆమోషని పిలిచిండు కదా పిలిచిండు ఆయన స్వరం వినిపిస్తుంది తిరిమి అని విలువలుగా అన్నీ జరగకుని నేను ఏర్పరుచుకున్నట్టు ఆయన విధానం అన్నట్టు అది అంతే నేనైతే ఎప్పుడు ప్రశ్నిస్తాను ఎందుకు ప్రభావ ఏషావు ద్వేషించినవన్నీ కొంత కళ కింద అడిగిన అడిగితే ఒక గ్రంథం ధ్యానించామంటాడు ధ్యానించిన అప్పుడు నాకు ఎందుకు ఏషావిని ద్వేషించింది అంటే ఏషావు సంతతిని ఏషావు సంతతి అన్న అన్నపిల్లలు యాకబు సంతతి సమ్ముని పిల్లలు అన్నదమ్ముల్లో సమస్యలు ఇవన్నీ సో అన్నపిల్లలు సమ్ముని పిల్లల్ని అన్ని శత్రువులకి అప్పగించరు అనేసి ఉపాద్యాలు చూపించి అందుకు నేను నిన్ను ఆశ్రయించుకున్నా అన్నాడు నువ్వు తమ్ముని పిల్లల్ని కాపాడాల్సింది ఇదిగో ఇక్కడ దాసుకోండు ఈ బండైన కళ ఈ చెట్ని కళ ఈ గుహలో దాసుకోండి అనేసి చూపించి బయటకు పిలిపించి చంపించిండ్రు వాడు అంత కఠినవి అన్నట్టు కాబట్టి కాపాడాల్సిన వాడు తండ్రి అన్న అంటే అన్న అంటే తండ్రితో సమానం కదా అన్న తమ్ముడిని కాపాడాల ఇక్కడ తమ్ముడిని మరణానికి అప్పగించిండ్రు అన్న అందుకు నేను ఏ తావుని ద్వేషించిన అంటే ఆయన దేశత్వాన్ని విడిచిపెట్టింది సరే అట్లా రాదు దేశం విడిచిపెట్టినంత మాత్రం నా యాప్ దేశం ఎట్లా వస్తుంది అది కేవలం మనుషుల తలంపు కదా దేశత్వం ఎట్లా అంటే ఈ పాపకు జీవితాన్ని విడిచిపెట్టి కేసుప్రౌని సొంత రక్షణ స్వీకరిస్తే నువ్వు దేశకుమార్ అంటూ మాట్లాడుతుంది జన్మ అంటారా లేక ప్రథమ ఫలం కదా ప్రథమ ఫలం అంటే ట్రాక్ పోదన వాళ్ళందరూ ప్రథమ ఫలమే అందులో మొట్టమొదటి వాడు ఏస్రో పవన్ అంటాడు ఫలితాల యేసో మొదటి ప్రథమ ఫలం అయితే ఆయనని వివరించే వాళ్ళందరూ ఆ ప్రథమ ఫలం కిందికి వస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి పవన్ స్టెఫైన్ మాటలను చూసి అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఆయన ఐదవ వస్తుంది ఆయన ఇందులో అతనికి పాతము పట్టున్నంత భూమినైనాను స్వాస్థ్యంగా ఇయ్యక అతనికి కుమారుడైనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానం దీని దీనిని స్వాధీనపరుచునని అతనికి వాగ్దానం చేశాను ఆశ్చర్యం కదా తన సంతానంకి ఇస్తానని వాగ్దానం చేసింది సెఫైన్కి ఎంత బాగా ముఖ్యంగా ఈ ఏడవ అధ్యాయం అనిస్తే మొత్తం బైబిల్ సారాంతమంతా సెఫెన్ సెఫెన్ తెరవనంటాం దీన్ని యాక్చువల్ గా సెఫైన్ బోధ అంటాము ఇందులో మొత్తం బైబుల్ సారాంతమంతా ఇమీడియం ఉందండి ఆయన అయితే దేవుడు అతని సంతానం అనే దేశం అందు పరవాసు ఆ దేశస్సు నున్నూరు సంవత్సరములు అంటే నన్నూరు అంటే ఎంత ఎవరైనా చెప్పగలదా ఎన్ని సంవత్సరాలు కొంతమంది దీంట్లో తప్పులైతే పెడతారు అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అన్న ఫోర్ ఇయర్స్ అబ్రామ్ నాకు ఎంత చెప్పింది దేవుడు ఎవరికైనా తెలుసా ఎన్ని సంవత్సరాలు చూస్తారు అనేది తెలుసు వాళ్ళు ఫోర్ థర్టీ ఇయర్స్ ఉన్నారు ఫోర్ నిర్గమకాండ పన్నెండు నలభై ఒకటిలో అన్న నాలుగు వందల ముప్పై చంద్రశేఖర్ వాయిస్ బ్రేక్ అయింది అన్మ్యూట్ కాలేదు కదా నెట్వర్క్ ప్రాబ్లం ఇప్పుడు పర్లేదా నాలుగు వందల సంవత్సరాల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అని అడుతారు వాళ్ళు ఏది కరెక్ట్ అని ఒకటి చెప్తే ఇది మళ్ళీ ఇట్లా ఎందుకు అంటారు కాబట్టి మనం అప్పుడు దాన్ని గ్రహించాలా మొదటి ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళు యూసెప్ ప్రధానమంత్రి అయినాక తన పదకొండు మంది అన్నలు వారి కుటుంబాలు అన్ని వచ్చినాయి ఐగుప్తులనికి వచ్చి సంపూర్ణంగా వాళ్ళు ఆ రాజా భవనాలలో జీవించారు యూసెప్ ప్రైమ్ కావడం వలన వాళ్ళంతా రాజా దర్బార్లలో రాజుల సమూహంలో జీవించి అక్కడ వాళ్ళు చాలా స్వేచ్ఛగా జీవించారు కానీ యోసెప్ గురించి తెలియని మరొక ఫరో రావడం ఆ కాలంలో ఆ కాలం మొదలుకొని వీరిని బానిసలాగా పెట్టి ఐగుప్తు దేశాన్ని పట్టణాలని కట్టడానికి వీరిని మేస్త్రిలలాగా వాళ్ళ బానిసలాగా పనులు అది కరెక్ట్ ఫోర్ ఇయర్స్ అన్నట్టు అదే స్టెఫెన్ గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ స్టెఫెన్ వీటన్నిటి చూపిస్తుంటే వాళ్ళకి ఆ రీతిగా ఉన్నారు మన ఇతరులు అన్న విషయాన్ని అయితే మున్నూరు సంవత్సరంలో మటుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందిరో ఆ జన్మను నేను విమర్శ చేయదుననియో ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించరని చెప్పాను మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇశాకును అని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దిన ముందు అతనికి సున్నతి చేశాను ఇశాకు యాకబును యాకబు పండిద్దరు గోత్రకర్తలను అని వారిని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మత్తర పడి ఐగుప్తులోనికి కోటకు అమ్మివేసిరి గాని ఇవిడతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన పరుక్త అనుగ్రహించినందున అనుగ్రహించినందున పరువు ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను ఈ చూడండి పదకొండవ శ్రం తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కనానకు దేశం బహు కమై కనుక మన ఆహారం లేకపోయాను ఐగుప్తులకు ధాన్యం కలదని ఆత్మ విని మన మొదటిసారి పంపాను ఇప్పుడు మీరు ఊహించుకోవాలి ఈ బైగు మొత్తము సారాంశము అక్కడ ఉన్న డెబ్బై మంది పెద్దలకు చెప్తుంటే వాళ్ళు అనుకుంటారు వీడెవడు బయటగాడు మాకు చెప్పేది అన్న తరంపులకు వచ్చిండ్రు వాళ్ళు సహించిండ్రు సరే చెప్తుండ్రు కదా కరెక్టే కదా అని సహించారు వాళ్ళు రెండవసారి వచ్చినప్పుడు యోసపు తన అనదంలోనూ అన్నదంలోనూ తను తెలియజేసుకును అప్పుడు యోసపు యొక్క వంశము పరోకు తెలియవచ్చును యోసేపు తన తనదయ్య జ్ఞాపకండి తన స్వజనలందరినీ పిలువనంపాను వారు డెబ్బది ఐదుగురు యాకబు ఐగుప్తునకు వెళ్ళాను అక్కడ అతడును మన పితలను చనిపోయి అక్కడ నుండి సెక్యంకు చేయబడి సెక్యం లోని హమోరు కుమారుల యొక్క అబ్రాహ్మ వెలై సమాధిలో ఉంచబడేది అయితే దేవుడు అబ్రామ్ అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించి ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందేది దేవుడి వాగ్దానము ఇమ్మీడియట్లీ ఎప్పుడు జరగదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఆ కాలము పరిపక్వం చెందాలంట సమీపించాలట బబడిన వాగ్దానము అది సమీపించాలంట అంటే ఏ వాగ్దానం అయినా కానీ అదొక విత్తనం లాంటిది అది వితబడినప్పుడు ఫలించాలా చెట్టు ఎద్దగై అది ఫలించే కాలం అంటే దీర్ఘకాలమే కదా కాబట్టి వాగ్దాన కాలం సమీపించినప్పుడు అది ప్రజలు ఐగుప్తులు విస్తారంగా వృద్ధి పొందేది వృద్ధకు యోసేపును ఎరుగని వేరొక ఐగుప్తు రాజు వేరొక రాజు ఐగుప్తు నేరని ఆదించను ఇతడు మన వంకేష్ణుడు కపటముగా ప్రవర్తించి తమ శిషువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన టీచర్లను బాధపెట్టాను ఆ చాలా మంది మోసే పుట్టాను దివ్య సుందరుడై తన తండ్రి ఇంత మూడు నెలలు పెంచబడను తర్వాత బయట పారవేయబడినప్పుడు ఫరు కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకునే మోసి ఐగుప్తి విద్యలను అభ్యసించి మాటలు అయ్యేందును కార్యమయ్యేందుకు ఉండెను అయినా నెత్తివాడే అతనికి నలభై ఏండ్లు నిండు వచ్చినప్పుడు ఇస్రైలైన తన సహోదరులను చూడవాలనన్న బుద్ధి అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించ అతను చూసి వారిని రక్షించి బాధపడిన వారిని పక్కన ఐగుప్తిని చంపి ప్రతీకారం చేశాడు తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలిగి దయచేయనన్న సంగతి వారి గ్రహింపురని అతను కలిసి వారి గ్రహింపనే ద్వారా ఇది అన్నాడు ఇద్దరు పోరాడుతుండగా వారిని మీకు అయ్యలారా మీరు ఎందుకు మీరు మీ సహోదరులు మీరు ఎందుకు ఒకరికి ఒకడు అన్యాయం చేసుకొని అని వారిని సమాధాన పరిచయం తన పొరుగు అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను తిరుపరిగాను నిన్ను నియమించిన వాడేవాడు నీవు నిన్న ఐగుప్తిని చెప్పినట్టు నన్ను సంపదించిందావా అని అతని తెలిసిన విషయం పూజ మాట విని పారిపోయి మిద్యం చేసంలో పరిదేశాయి అక్కడ ఇద్దరు కుమారులను కలిగి ఆ తర్వాత ఎప్పుడు వినాం ఈ ఇద్దరు కుమారుల గురించి నలువది ఏండ్ అయిన పిమ్మట చీనఐ ఒక పొదలోని అగ్నిజాలలో ఒక దేవదు కథను పోసే చూసి ఆ దర్శనం లెక్కను ఆశ్చర్యపడి నిదానించి చూసిటకు దగ్గరకు రాగా నేను మీ పితరుల దేవుడను అబ్రాహ్మ ఇసాకు యాగుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడేను చేసారు చూడండి దేవుడు ఎప్పుడు తన సేవకులను పిలవాలనుకున్నా మొదటగా ఒక గమనిస్తాం అగ్ని రూపకంగా ఏదో రూపకంగా అగ్ని ఉంటుంది అగ్ని ఉదాహరణ కాపుస్తకాలంగా అగ్ని నాలుకల వల్ల విభజింపడి వారందరి మీద పరశురాత్ముడు వాలినట్టు ఇస్తాం అగ్నితో ఆరంభమైంది సేవాపరిచర్య తర్వాత ఆయన స్వరం వినబడి చవువాకు వినబడిన కనుక మోస్తే వనికి నిజానికి తెగనింప తెగింపలేదు తర్వాత దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు మోసేని అవన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చివరికి వచ్చినప్పటికీ దగ్గర దగ్గర ఏ రీతిగా దూడన్ చేసుకున్నారు ఏ రీతిగా పాపం చేసినారు ఏ రీతిగా దేవుడు వారిని శిక్షించినాడు అన్ని విషయాలు ఇక్కడ చూపిస్తుంది దాని తర్వాత సొలమూని జీవన విధానం గురించి అన్ని అక్కడ అవన్నీ చూపిస్తా ఉన్నాడు అయితే యాభై వచనంతో చెప్పదు చూడండి నలభై ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపాడు బిల్డింగ్స్ ఎలా నివసింపాడు యాభై వచన యాభై ఒకటవ అవచ్చు మేము తరువాత కూడా యాభై ఒకటవ పుష్కర్ధార హృదయములను తెలుపు హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనలని వారులారా అది అంటే ఎవరు తెలుసా పుష్కర్లారా అంటే మొండి మెడ స్టిక్ కంటం మెడ వంగదన్నట్టు వీళ్ళకి పుష్కర్లార అంటే మేడ వంగలిని వారు అంటే కటిన హృదయాలు అయితే కొంచెం కష్టం కాదు ఎంత భయంకరంగా చూడండి వాక్యం ఎంత ధైర్యం ఉంటే ఒక యౌ్వనస్తుడు వృద్ధాప్యం డెబ్బై మందిని తిడుతాడు కాబట్టి వచ్చిన పుష్కర్లారా హృదయములను చెరుపు హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనలని వారలారా మూల వంచని మెడగలవారులారా ముష్కర్లు అంటే వంచని మెడగలవారులారా హృదయముల ఎందును చెవుల ఎందును సున్నతి పొందిన పొందిన వారలారా మీ పితర్ల ఎవరు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు ఆస నిబంధన కాలంలో పరిశుధాత్మలు విషయాన్ని ఇక్కడ జ్ఞాపం మీ పితరులు అన్నంగానే డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళు సరే ముందేమన్నాడు ముష్కర్లు అన్నారు అంటే మెడ ఆ వం వంచని మెడ అంటే స్టిఫ్ నెక్ అంటే స్ట్రైట్గా ఉండే నెక్ అన్నట్టు వంగదన్నట్టు ఎప్పటికీ వంచని మెడగల వారులారా హృదయం అందును హృదయములయందును శివులయందు సున్నతి పొందిన వారులారా మీ పితరులు వరే మీరు ఎల్లప్పుడూ పరిశుధాత్మను ఎదిరించుతున్నారు అక్కడ ఇంకేమంటున్నాడంటే మీరు ఫిఫ్టీ టూలు ఉంది మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేరి కొంతకాలం కిందట ఎవరకు చెప్తాను యషయ భక్తుల గురించి మనకు తెలుసు కదా యషేయ భక్తుడు ప్రిన్స్ ఆఫ్ ప్రాఫెట్స్ అంటాం ఇంగ్లీష్లో అంటే ప్రవక్తలకే ఆయన ప్రధాని ప్రవక్తలకే ఆయన ప్రధాని ప్రవక్తల మధ్యలో ప్రధాని అనమాట ఎందుకంటే అంటే ఏషా గ్రంథం అంతా మినీ బైబుల్ అంటాం ఏషాకి దేవుడటువంటి జ్ఞానం ఇచ్చేయండి దూరదృష్టి ఇచ్చింది కాబట్టి దగ్గర దగ్గర ఏడు వందల సంవత్సరాల తర్వాత కుట్రపోవ్వు మెస్యాన్ని చూడగలిగింది ఆయన రత్నంలో ఆయన ఎట్లా మరణిస్తాడో కూడా ఆయన మరణాన్ని ఆయన దర్శనం చూసి రాసి న్యూ టెస్ట్మెంట్ లేదు అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు న్యూ చూసిన వాళ్ళు అంత రాయలేదు కానీ ఏసే రెండు ఏడు సంవత్సరాల ముందే ఆ దర్శనం ఆయన మరణాన్ని అంత దీర్ఘంగా రాయగలిగింది యాభై మూడు అధ్యాసం కాబట్టి ఈ యాభై రెండవ వస్త్రంలో మనం చూస్తున్నాము మన పితరులు ఎక్కడ ప్రవక్తలను హింసించారంటే మనష అనే రాజు యశయని రంపంలో సగం కడుపుకి రెండు భాగాలు చేస్తారు అన్న క్షేత్రానికి ఎంత కఠినోడు అన్నట్టు రాజు మరి వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టి అందరినీ హింసించారు వాళ్ళు ఇప్పుడు చూడండి యాభై రెండవ అసం వాళ్ళకి ద్వేషం ఏర్పడిందన ఆ నీతి మంత్రిని రాకని గూర్చి ముందు తెలిపిన వారిని చంపేరి ఎవరైతే ప్రవ ఏసు ప్రభు యొక్క పుట్టుక గురించి ప్రవతించారో వాళ్ళని చంపారంట అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే వాళ్ళేమో పితరులు ప్రవతనని చంపారు ఏసుప్రభు గురించి ప్రవతిస్తే వాళ్ళందరినీ మీరు మట్టుకు ఏసు ప్రభుని చంపారు అంటున్నాడు యాభై మూడు దేవదూతల ద్వారా నియమిపడిన ధర్మశాస్త్రంను మీరు పొందితిరి కానీ దానిని గై కొనలేదని అంటే మీరు ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు విచరబంగా చదువుతున్నారే కానీ దాన్ని మీ హృదయంలో స్వీకరించలేదు అని చెప్తారు వారి మాటలు విని కోపంతో మండిపడి మూల భాషలో తమ హృదయం అతని చూసి పండ్లు కొరికిరి తెలుసు ఎవరు పండ్లు కొడుకు బహుద్వేషం కలవాలి కదా కోపం కలవారు యాభై ఏళ్ళ వచ్చిను కేసు ప్రభుని అక్కడ చూస్తున్నాడు కేసు ప్రభు దేవుని కోడి పాఠమాలు నిలిపి చూస్తున్నాడు దీని తర్వాత అతను చంపిన అతడు పశుధాత్మక నిండుకొన్న వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను కేసు దేవుని కోరి పాఠమాంద నిలిపి ఉన్నట్టు అని చూసి ఆకాశము మనుష్య కుమారుడు దేవుని పొడి పక్క నందుతూ చూపుతున్నానని చెప్పాడు ఈ నిజం తని ఆ తరులు అంటాం కదా కఠిన హృదయాలు ఈయన దేవుణ్ణి చూస్తుంటూ దేవుడిని పక్కన ఏ స్థాని చూస్తుంటూ అతని మీద పెద్దలకి ఏకలు వేసి ఏకంగా అతని మీద పడి తప్పై మంది ఒక్కసారి మీద వాళ్ళకి సెకండ్ కేసు ప్రవణ్ని విభజించబోదు అంటే డెబ్బై మంది కేసు ప్రవని ప్రేరీకరించబడు చెప్తారం కదా అయితే ఇక్కడ ఆయన సెకండ్ ముఖ్యంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే చూస్తే చూపించగల సెకండ్ చూపించాడు వీరు రోంఫా దేవత నక్షత్రాన్ని మోసండ్రని చూడండి నలభై మూడవ మీరు పూజించటకు పూజించటకు చేసుకునిన ప్రతిమలైన మెలేకు గుడారమును రూపాయను దేవత యొక్క నక్షత్రమును పోసుకొని పూర్తిది కనుక పబులోను ఆవళికి మిమ్మను కొనిపోయేను కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనే కేంద్ర వాక్యం ఇప్పుడైతే నువ్వు మెలకు దేవత ప్రతిమలు అంటే లోకాతీతమైన జీవితము లేక దినాలను ఆచరించడం ఉత్సవ కాలంలో ఆచరించడం ఇదంతా విగ్రహాలు అందరూ పండుగలను ఆచరించడం విగ్రహాలు తర్వాత రూంప అను దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతే కనుక పవ్వులోని ఆవలికి మిమ్మల్ని ఇటువంటి జీవితంలో ఉన్నవారి నక్షన్ని దేవుడు పవ్వు నుంచి పాఠశాలగా పంపించేది అని చెప్తున్నాడు ఇది సెకండ్ టైం రిపీట్ అవుతుంది మన కాలంలో విశ్వాసం వేసభిని రక్తంగా స్వీకరించే వారికి వారు దీన్ని గ్రహించకపోతే మనకి ఎప్పటికీ కూడా అందులో నుంచి బయటికి రాలేదు అసలు ఏం చేస్తుంది ప్రతాం వందల పద్దెనిమిదిలో దానికి తీర్పు ఆరంభమైంది కబులోని పట్టిన దృష్టి నీకును పట్టును కబులోని పట్టిన దృష్టి నీకులు పట్టును కాబట్టి ఇప్పుడు ఎనిమిదో వచ్చినాయి ప్రకటన గంధము పద్దెనిమిదవ దేము ఎనిమిదో వచ్చినాయి దానికి ముందు ఎట్టవ దూడండి కదా ఏడవ ఏడవ వచ్చిన అది నేను రాణిగా కూర్చుంది కానీ నేను వివరాలను కాదు ఇవ్వటం తెలుసా ఎవరు ఎవరు వివరాలు కాదు భర్త అంటే వివరాలు కాదు భర్త లేకుండా విజరాదు కదా అయితే నేను ఎప్పటికి వివరాలను కానట్టు ఎవరు ఒక ఎందుకంటే ఆమెకు భర్త ఉంటాడు కదా ఈ తరలు స్త్రీకి భర్త కాబట్టి ఆమె ఎప్పటికీ విదరాలు విదరాలు కాగల అయితే అది ధీమాగా ఉంది అని నేను రాని మూ నేను ఎప్పటికీ విదరాలు కాదు ఎంతటి తనకి భర్తలేదు సుఖము చూడనే చూడను అది తను ఎంత గొప్ప చేసుకుందో చూడండి ఎవకంటే గొప్ప చేస్తారు సుఖభోగములను అనుభవించే ఇక్కడ వేదనను దుఃఖము దానికి కలిగే దేవుడి ఎవరు చేస్తారు సో తీర్పు తీస్తారు కింద వర్షంలో చూడండి అందు చేత ఒక్క దిన అందే దాని తెగుళ్ళు రగ మరణమును పరువును ఎక్కువ మరణము సుఖము పరువు శరీరానుసారంగా జీవించే వాళ్ళు మరణించక తప్పదు లోకానుసరంగా జీవించే తప్పదు శరము లోకము చేయించిన వాళ్ళు రాష్ట్ర కాల జీవించారు మరణము సుఖము కరువు మరణము అంటే సర్పానికి సాధరిస్తాం కరువు అంటే తేళ్లకు సాద్రిస్తాం చేస్తావుతుంది కదా తేళ్ళు మెడసలు మిడతలు కూడా తేళ్ళకు సాదృష్టం ఇక మిడతలు అంటే మొత్తం తిన చేసేసి సరిపోతాయి పచ్చదనము మిగిలిన మిగిలినవి కదా అప్పుడు దుఃఖం మృదుపచ్చేస్తాడు దుఃఖం సాగుతాడు దానికి తీర్పు ఇచ్చిన దేవుడైన ప్రభు బలి కనుక అది అగ్ని చేత బేవుని యొక్క అగ్ని ఎరిసిగా నిన్ను పరిశుభా ఆ అగ్ని నీ అప్రాన్ని కూడా కాల్చేస్తాయి నువ్వు పరిశుభరచబడకపోతే నువ్వు సాక్షతంగా అగ్నికి ఆహుతి తీర్పు తెస్తావు కెసలింది లోరటాగి విరిగి దిందిడింది అఇరి షాకం మకుం కొం కొడు కసిందిందిందిం కేరియలు ప్ల్ట్ కాక్గిరి ఉంటాయి కదా కష్టపాలు అలా అదే వాళ్ళు ఉంటాయి కదా కష్టపాలు సిస్టమ్ ఉంటే పండగలు తీసుకునే వాళ్ళు వీటని చెప్పి ఇంత కెందుకు ఒకరి సాంబ్రాలు చూడబోతుంది చూడలేదు ఈ కారణం నాకు ఇష్టమైన కనవడని కనబడే దాన్ని పడుతుంది పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్షకులు చింతపడుతూ అన్నకు నరబలతో ఐశ్వర్యాన్ని ప్రశ్ని సరిపడే నావి ఎక్కడికైనా చగురు చేయి ప్రతి ఒక్క రోడవరం సముద్రం మీద పని చేసి తీవ్రంగా నిరూపించారు ఈ మహాపట్నంతో సమానమైన వీధి తమ కళల మీద జమ్ము పో సముద్రం మీద బిజినెస్ చేత గడియలో పాడు చేసినవి అంటే ఈ లోకస్తులు ఏడుస్తున్నారు దాని గురించి కానీ పర్లోకము అసలు ఏం చేస్తున్నారు పర్లోకమా పతికులారా ప్రవక్తను ఎట్లా సినిమా దాని తగిన తీర్పు వాళ్ళకి ఒకటి నుంచి బాధపలగలు తెలియనారు ఈ సెకండ్ టైం రిసీవ్ అవుతుంది ఆత్మీయ దిశలో అప్పటిలోని అది సేక మారి తీర్చి తీసుకుందుకు దాని పరిస్థితులను ముస్లింలు ప్రవక్తలను సుమించారు తీర్పు తీసుకున్నారు ఎన్నిటికీ కనబడకపోవడం ఇవ్వటం జరుగుతుంది ఇక మీద అది కనిపించదు అతని బిన కాలంలో కూడా ఇటు మీద కనిపించడం ప్రసంధి బాలంలో కూడా ఇటు మీదుట కనిపించబడి ఇక్కడ ప్రస్తుతి సహజంగా ఉండి మనం ఇక్కడ ఆత్మీయంగా ఉండి మన ప్రస్తుతి దశలకు మారిపోయింది కాబట్టి దాని పతిన దుస్థితి మీకు కూడా పట్టకుండా ఏం చేయాలి మీ తండ ఆత్మీయవాసంత ప్రపంచాత్పతి అన్నారు వారి సహవాసా అది వస్తూ మీద గొప్ప ప్రజలయ్యే జనూరు అన్ని ఎవరిని మాయా మంతరం పెద్ద వస్తారు కావున వైద్యులు ఎప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిన వస్తుంది సెకండ్ నడుస్తుంది వచ్చి కానీ కింద శాంపుల్ తీసినా మనం లాక్డౌన్ టైం లాక్డౌన్ టైంలో అన్ని లాక్ అయిపోయినా ఎక్సే ఎక్కడ పాటలు లేదు లాక్డౌన్ కాదు ఒక సెకండ్ లాక్డౌన్లో సర్వైవ్ కాగలదాగల అక్కడ లాక్డౌన్కి ఎంతో మంది సీఫ్ అయిపోయి ఎంతో మంది వేల మంది పాటలు నడిపారు అంత స్టూర్ కనిపించారు సెకండ్ లాక్డౌన్ కానీ మనం విశ్వాసం ఎటువంటి వైరస్ ఆకాశవాసి కదా కునివాసులకి అదివాసి కోవిడ్ నిం చేయలేదు వేయడం దానికి వచ్చినా అది మీ సేరీ ఈపట్ వెలుగులో ఈక ఎన్ను ఎన్న ఈను ప్రకటింపనే ప్రకటించదు ఎండి కుమారి స్వరము ఎండి కుమార్ వినపడదు నేను ఇప్పుడే ఇంకా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా చర్చకి సంబంధించిన బోధి పెళ్లి కుమారుని స్వర పెళ్లి కుమార్తె స్వరం ఎక్కడి నుంచి చర్చే కదా ఎవర పెళ్ళి కుమార్ కుమార్తె కేసవ ప్రభు స్వరం అది ఒక బిల్డింగ్స్ లాగా ఉంది పోతుంది మొత్తం బిల్డింగ్స్ అన్ని టూ మ్యూజియం టూ పీసెస్ లాగా తయారైపోతుంది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది యూరప్ లో కొన్ని వందల చర్చిలు అమ్మకానికి పెట్టిన వేస్తాం ఎందుకంటే ఎవరిపోతే చర్చేస్తుంది ఇప్పుడైతే ఒక్కొక్క బోధ మాయమైపోయితే చర్చ ఇది కేవలము పాటలు పాడుకొని వాటి చేసుకొని వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అక్కడ సూచక్రియలు బంద్ అయిపోయినాయి అంశాలు బంద్ అయిపోయినాయి కొత్తాలు బంద్ అయిపోయినాయి అందుకు హాస్టల్స్ పెరిగిపోయినాయి ఫార్మసిటికల్ కంపెనీస్ పెరిగిపోయినాయి అందులో రకరకాల పందులు కనపడం జరుగుతుంది పంతులు బందని పక్క లేవి చర్చలే బోధలో ఉంది స్వప్త ఎంతమంది పాసాలకి ఆ వరాలు పాయింట్ వన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిస్పాస్ నుండి పంచు ఎంత నాలుగవ ఈ విధనం పథకం నుంచి మీరు మరియు ప్రవక్తల యొక్క ఈ పశ్చుల యొక్క ముని మీద భజించబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణంలో కనబడేది తెలిసి పాత నిబడిన కాలంలో వీళ్ళు నిజంగానే కానీ చోట మీద బాగిన కాలంతో ఎంత ద్వేషానికి సంబంధించి ఎందుకంటే చేస్తావు అంటే ఈ సహోదరిని ద్వేషిస్తే నువ్వు అరకంటకుడు పడుతుంది సహకుడు చచ్చి జ్వేషన్ ఎక్కువైపోయి పక్కన కూర్చుని మీరు జీతం వాడు ఆత్మలో లీనమై వీని మీద పడితే తిట్టడం కండగా ఎక్కువ అరిస్తుంటే జీవనె సందర్శాన్ని తీసుకుని వెళుతారు ఇంత మందిని ఆ ద్వేషంతో తప్పుతున్నారు కాబట్టి మనకి దీంతోనే సంబంధం లేదు ఎందుకు ఖచ్చితంగా తీసుకుంటారు సహవాసంలో లేదు వైపుతో తీసుకుంటారు పరలోకంతో నివసిస్తుంటారు అక్కడ కానీ కూరలు ఆ రూపంలో చూస్తారు ఇప్పుడు పర్లోకంలో ఉన్నప్పుడు అవును ఇప్పుడున్నా కదా అన్న ఆ ఆ యొక్క తలంపు నీకు నేను సిండికి పోవాలన్నా కదా సిండి నుంచి పైకి గొడవలకి ఆ అనుభవం అవుతుంది గోడంతో అనుభవం ఒక సిలపట్టిన చెప్తారు ఆవరణంలో తిప్పిందని చెప్తారు సరే చూస్తున్నాను చూపిస్తారు అక్కడ పలమ వీళ్ళు ఏం చేస్తారు కొన్ని సంబోధించారు పలు సెంట్రల్ అందరూ రూపం వేస్తారు సమస్త ప్రతిస్పాదన చేస్తారు విరహారీ కాకంటే మీరు ఎవరిని ఎక్కువగా తెలియజేస్తే నాకు పాసివ్ కాలి దేవుని కంటే కూతురు తెలియట కానీ ప్రభుత్వం ఇంపార్టెంట్ ఈ టైంలో మనకి ప్రభుత్వ ప్రదర్శిస్తాం అంటే ప్రభుత్వం లాస్ట్ అవకాశం సంస్కృతి ప్రాధాన్యత జీవన విధానం చెప్పాలి కాబట్టి అటువంటి పబ్బులు నివాసం జీవితం దేవుడు వర్షద్రదేశ్వ <muchas> <muchas> శ్రీ క్రీస్తు పద్ధతి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏ శ్రీ క్రీస్తు కృపా సంపదన నడిపిస్తూ మనందరికీ సదాకాలతోగా అందరికీ ప్రైజుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేరస